పతివామేత కవీనాష్టమేరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పుత శృణ్వన్నోదసాదరం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమస్మార్యపర్యంతా వందే గురు పరంపరా ద్రంకర్ణేష్ రామదేవాద్రం పశ్చేక్షజత్ర స్థిరైరంగైస్తువాంసూషేదేతాయుస్తి ఇంద్రో వృద్ధశిరవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టో అరిష్టమేమి స్తినో బృహస్పతిర్దా ఓ శాంతి శాంతి శాంతి ఋజువక్రాత గ్రహణ్రాహకాభాసం విజ్ఞానస్పందిత ఏమండి ఈ శ్లోకం అయిందవతారికి చెప్పారు ఏం యథోక్తేభ్యో హేతుభ్య జాయతే చిత్తం ఏం ధర్మా ఆత్మాన అజాస్మృత బ్రహ్మవిద్ధి అది నలభయా ఓకే నలభై యథోక్తం పరమాథదర్శనం ప్రపంచయ్య ఆహ అనే అవతరిక గరజన శ్లోకాలలో పరమార్థ దర్శనము చెప్పబడినది అంటే పరమార్థ దర్శనము అంటే విద్వాంసులు ఏ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో అది పరమార్థదర్శనము అంటే అజ్ఞానికి ఆత్మస్వరూపం విషయంలో ఎవెవో అనుభవాలు ఉంటాయి దేహమునందు ఆత్మానుభవం ఉంటుంది దేహమే నేను అనే అనుభవం ఏహమునందు ఇంద్రియముల ఎందు ఏహం ప్రాణమపింద్రియాణ్య చలాం బుద్ధించ శూన్యం సో ఈ విధంగా ఆయా అనాత్మల అనాత్మల ఎందు ఆత్మానుభవం ఉంటుంది అనుభవం ఉన్నంత మాత్రాన్ని అది సత్యం కాదు అది యథార్థానుభవం కనక్కర్లా యథార్థానుభవ రూపంగా ఉంటుంది కాబట్టి అజ్ఞానులు ఏదైతే అనాత్మను ఆత్మరూపంగా అనుభవిస్తున్నారో అది బాధితమవుతూ ఉంటుంది దేహమే వీడు ఆత్మ అనుకుంటాడు దేహమే ఆత్మ అయితే దేహం మీద కొడితే నొప్పి తగలాలి మాట అంటే నొప్పి కలగకూడదు తిగితే నొప్పి కలగకూడదు తిగితే నొప్పి ఎవడికి కలుగుతుందా దేహానికి కలుగుతుందా వీడికి కలుగుతుందా వీడికి కలుగుతుంది దేహానికి నొప్పి దేహంలో జానాతి దేహానికి ఏం వాళ్ళు నిద్రపోతుండగా నలుగురు చెట్లు తిట్టు మీరు ఏమీ నొప్పి తెలియదు కాబట్టి దేహానికి దేహమే ఆత్మ అంటే తిట్టినప్పుడు నొప్పి తెలియకూడదు నొప్పి కలగకూడదు దుఃఖం కలగకూడదు కానీ తిట్టినప్పుడు దుఃఖం కలుగుతుందంటే దేహం ఆత్మ కాదనమాట ఇంకొకటి ఏదో ఆత్మ ఉందన్నమాట తర్వాత మనస్సే ఆత్మ అని అన్నప్పుడు మనస్సు ఎప్పుడు మారిపోతూ ఉంటుంది ఓసారి సుఖం ఉంటుంది ఇంకోసారి దుఃఖం ఉంటుంది మనకే గంట గంటకి మారిపోతూ ఉంటుందండి మనస్సు ఏదో ఒకటి గుర్తుకొచ్చినప్పుడు సుఖం ఇంకొకటి గుర్తుకొస్తుంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్ల అనేక మంది పిల్లలు ఉన్న వాళ్ళు సుఖ దుఃఖాల మధ్యలో ప్రవహిస్తూ ఉంటారు ఇంక అనేక మంది పిల్లలున్న సంసారికి ఇంకా మిగిలింది సుఖ దుఃఖాలే ఇద్దరు పిల్లలే తీసుకోండి ఒక పిల్ల ఒక శిశువు ఒక కుమారుడు కానీ కుమార్తె గుర్తు వచ్చినప్పుడు సుఖం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వే ద్వయం కాదు ఇంకొక కుమారుడు లేక కుమార్తె గుర్తుకు రాగానే దుఃఖం అనిపిస్తుంది అంతలోకే ఆ సమయంలోనే ఒకళ్ళు గుర్తుకొస్తే సుఖం ఇంకొకళ్ళు గుర్తుకొస్తే దుఃఖం మరి మనస్సే నేనైన పక్షంలో మనస్సులో వచ్చే మార్పులు ఆ ఆ మార్పులను మనస్సు తెలుసుకోలేదు కన్నును కన్ను చూడలేదు మనస్సును మనస్సు తెలియలేదు అంటే మనస్సు కంటే అతీతంగా ఉంటూ మనస్సులో ఉండేటువంటి మార్పులను తెలుసుకుంటూ ఉండే ఒక తత్వం వేరే ఉందనమాట అప్పుడే మీకు మనస్సులో వచ్చే మార్పులు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనస్సే ఆత్మ అనే మాట కూడా నిలబడదు కాబట్టి మనకుండే ఈ అజ్ఞానులకు ఉండే ఆత్మానుభవాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ బాధితమైపోతూ ఉంటాయి బాధితం ఉంటే నిషేధింపబడుతూ ఉంటాయి స్థిరంగా ఉండవు అలా కాకుండా శుద్ధమైన చిన్మయ సత్ నేను చిన్మయ సద్రూపుడను అనే అనుభవం ఏదైతే కలదో అది ఎప్పుడూ బాధింపబడదు జాగ్రత్త అవస్థ కూడా ఆ చిన్మయ సత్తునందే ప్రకాశిస్తుంది స్వప్నావస్థ కూడా చిన్మయ సత్తునందే ప్రకాశిస్తుంది సుషుప్తి కూడా ఆ చిన్మయ సత్తునందు మాత్రమే ప్రకాశిస్తుంది చిన్మయ సత్ నా స్వరూపము అనే అనుభవం ఏదైతే విద్వద్ జ్ఞాని యొక్క అనుభవము విద్వద్ అనుభవము విద్వద్ అనుభవము విద్వాంసుల యొక్క అంటే జ్ఞాని యొక్క అనుభవము ఈ జ్ఞాన యొక్క అనుభవం ఏదైతే కలదో అది అబాధితము దానికే పరమార్థ దర్శనము అంటే అది ఆ మాట కోసం ఇంత కథ చెప్పాను మీకు అదే పరమార్థ దర్శనము యథార్థ దర్శనము అని అది ఇంతకుముందు చెప్పబడినది ఆత్మస్వరూపం చిన్మయస్థతని జ్ఞానేన ఆకాశకల్పేన అనే ఆ విధంగా వివరింపబడినది దానిని మరింత విస్తారంగా చెప్పడం కోసం ఈ ప్రయత్నం ఆరంభమవుతోంది ఎప్పుడు కూడా ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటి ప్రయత్నం అంతా కూడా అనాత్మ నిరాకరణ రూపంగా మాత్రమే ఉంటుంది అనాత్మను నిరాకరించుటే చేయవలసినది ఆత్మను పట్టుకోనక్కర్లా అనాత్మను త్రోసిపుచ్చితే సరిపడుతుంది అనాత్మను త్రోసిపుచ్చితే మిగిలి ఉండేది ఆత్మయే ఆత్మని పట్టుకోవడం అనేది కుదరదు ఎందుకంటే మీరే ఆత్మయే ఉన్నప్పుడు ఆత్మను ఎలా పట్టుకుంటారు కాబట్టి ఆత్మని పట్టుకున్నక్కర్లా అనాత్మ నిరాకరణం చేస్తే ఆత్మని పట్టుకున్నట్లే అని పరమార్థ దర్శనం అయిపోతుంది కాబట్టి అనాత్మ నిరాకరణము అనే ఒక ప్రక్రియను ఆరంభిస్తూ ఈ అలాత దృష్టాంతాన్ని చెప్తున్నారు నలభై ఏడో శ్లోకంలో అలాత స్పందితం భాసం స్పందతే రుజుక భాసం యథా అది దృష్టాంతం అలాతము యొక్క స్పందనము అంటే త్రిప్పుట అలాతాన్ని చిప్పినప్పుడు రుజువక్రాధికాభాసం అలాతం ఉన్నప్పుడల్లా ఏదోసారి గుర్తుకొస్తుంది దీంట్లో బ్యాటరీ ఉంటే ఒకసారి చిట్టి చూపించవచ్చు బ్యాటరీ లేకపోతే చేసేది ఏమిటండి వాళ్ళ కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇక ఇది ఇది ఏమిటండి జ్యోతి అనొచ్చు జ్యోతి జ్యోతి కదా జ్యోతి ఇది జ్యోతి ఇప్పుడు దీన్ని తిప్పామనుకోండి మీరు జ్యోతిని మానేస్తారు చూడ్డాం జ్యోతిని చూడడం మనసు మరొకటిదో చూస్తారు ఇది ఎంత విడోరం అవుతుంది దీనే మాయన్నార్యేతనే ఇప్పుడు ఇప్పుడు అడగండి ఎవరినైనా అడగండి బుద్ధిమంతులు అందరూ బుద్ధిమంతులే ఎవరన్నాడు కదా ఎవరిని ఏమిటండి అంటే జ్యోతి జ్యోతిని చెప్పాలి మనం లైఫ్ పడేదో అంటాడు జ్యోతి అంటే ప్రకాశము జ్యోతి ఇప్పుడు ఏమిటండి ఇప్పుడు ఏమిటంటే పీ టూ సమ్ సిలీ థింగ్ ఇట్ ఈజ్ బెటర్ చేయొచ్చు పీ ఇప్పుడు అంటే పీ అంటే ఏమిటండి రుజు వక్రాధికా భాష మీద రుజువు ఇలా నిటారుగా ఉండి వక్ర ఇలా వంకరగా ఉంటే పీ అయింది పూ అంటే ఏమిటి రుజువు నిటారుగా ఉండి హారుజాంతులుగా ఇలా వంకరగా ఉంటే తూ అయింది పీనే ఇటు అటు తిప్పితే టూ ఈ రుజువు వక్ర అంటే రుజువు అంటే చెన్నని గీత చెన్ననైన గీత వక్ర అంటే వంకర గీత మొదలైనది ఇంకా చాలా చేయొచ్చు దీంట్లో సర్కిల్స్ ఇలాగా అనేకం చేయొచ్చు తిప్పుడు కొట్ల ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఆ భాసం కనబడుతున్నాయి కనబడుతున్నాయి దాంట్లో ఎవరికి సందేహం లేదు ఇప్పుడు ఒక ఆత్మజ్ఞానాన్ని ఎదుర్కొన్నా కూర్చోబెట్టారనుకోండి ఆయనకి ఏం కనపడుతుంది పీటుయే కనపడుతుంది అందరికీ పీటుయే కనపడుతుంది కానీ ఆ పీటు ఉంది అక్కడ అని ఒకడు అనుకుంటాడు పీటు కనబడుతోంది కాబట్టి పీటు ఉన్నది అని వాడు ఎద్ దృశ్యం తదస్తి ఏది కనబడుతోందో అది ఉన్నది అనుకుంటాడు అలా అనుకుంటే దాని పేరే అజ్ఞానం కానీ అది కనబడుతోంది తప్ప వాస్తవంగా ఉన్నది కాదు వాస్తవంగా ఉన్నది వేరే ఉంది అదేమిటి పీ లేదు తూ వాస్తవంగా ఉన్నది చెప్పడానికి ముందే ఉంది జ్యోతింది పీ టూకి ముందే ఉంది జ్యోతింది పీ టూ తర్వాతే ఉంది జ్యోతింది పీ టూ ఉన్నప్పుడే ఉంది జ్యోతి ఏ సో పీఠూని నిరాకరిస్తే మిగిలే జ్యోతియే దాని యొక్క యథార్థ స్వరూపము అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని గుర్తించాల్సి ఉంటుంది అయితే చూడండి ఈ ఆత్మవిచారము చాలా విదూరంగా ఉంటుంది లోకంలో ఆత్మవిచార ధోరణి చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ మనుష్యానాం సహస్రేషు అన్నట్టుగా నేను అలా చెప్పడం నాకు అలవాటు ఎందుకంటే నేను చూస్తూ ఉంటా లోకాన్ని నేనే కాదు మీరు చూస్తారు నా అనుభవం నేను చెప్తున్నాను సో లోకాన్ని చూసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది అబ్బా మళ్ళీ శాస్త్రాన్ని చూసి మళ్ళీ లోకం చూస్తే ఏ లోకం ఇంత విధూరంగా ఉంది అని అనిపిస్తుంది శాస్త్రం చెప్పేదానికి లోకంలో మనుషుల ప్రవృత్తికి అసలు ఏమీ పొందుతనా ఉత్తర ధ్రువంగా దక్షిణ ధ్రువంగా శాస్త్రం ఎది చెప్తే లోకం అటు చూస్తుంది ఎలా ఉంటుంది లోకం సో జనుల యొక్క ప్రవృత్తి చాలా విడ్డూరంగా ఉంటుంది ఆత్మ విచారము అనే మాట అసలు ఎక్కడా ఉండదు అందుకే దేవుడు దేవుడని పరుగులు తీయడమే తప్ప దేవుడు అనేది ఒక పిచ్చిగోళ కింద చేసేయడమే తప్ప దాంట్లో కొంత విచారము మనం చేయాల్సి ఉంటుందనే ఆలోచన లేదు దేవుడి పేరుతో కొట్టేసుకుంటూ ఉండడం తోసుకులాట లాఠీ ఛార్జీలు ఇవి అన్నీ అంతా దేవుడి పేరుతో అన్నీ నడిచిపోతూ ఉంటాయి పిచ్చి లోకం అనే వేపలండి ఆ విషయంలో ఉంచి ఆత్మ విచారము చాలా అరుదైన విషయం ఇప్పుడు ఆత్మ అనగానేమి గ్రాహ్య తత్వం తెలిస్తే ఆత్మ తెలుస్తుంది మనకి గ్రాహ్య గ్రాహక భావం అనుభవానికి వస్తూ గ్రాహ్య గ్రాహక భావం గ్రాహక అంటే తెలియనివాడు గ్రాహ్య అంటే తెలియబడేది ఇప్పుడు ఎలాగంటే మీరు మీరు సూర్యుడికేసి చూస్తున్నారనుకోండి మీరు కొంచెం సూక్ష్మంగా ఆలోచి ఆలోచించాల్సి ఉంటుంది ఇవన్నీ సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంటుంది సూర్యుడికేసి చూస్తున్నప్పుడు సూర్యుని యొక్క ఇది ఇదిగో సూర్యుడు అనే ఆ జ్ఞానము జ్ఞేయము అంటారు సూర్యుడు జ్ఞేయము జ్ఞేయం అనేది అంటే సూర్యుని యొక్క దర్శనం అనేది చూచేవాడను నేను అనే స్వానుభవంతో కలిసివే ఉంటుంది చూచే ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారా చూచేవాడను నేను చూస్తున్నవాడను నేను అనే ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే స్వ అనుభవము తనకు తన అనుభవము అది లేకుండా సూర్య దర్శనం అనేది ఏమి ఉండదు సూర్య దర్శనం అనేది ఏమి ఉండదు అలాగే సూర్యుడిని చూశారా మీరు అది చూశాం చూస్తున్నారా సూర్యుడిని అది చూస్తున్నారు మీరు సూర్యుడిని చూస్తున్నాను అని మీరు అన్నారంటే నేను చూచేవాడను అని తనను తాను అనుభవిస్తూ సూర్యుడిని అనుభవిస్తున్నాడని మీరు ఆలోచించండి ఏదైనా ఒక సందర్భంలో చూచేవాడను నేను అనే సెల్ఫ్ కాన్షియస్ లేకుండా కనుక మీరు చూసిన చూడగలిగితే అలా చూడొచ్చు దాన్ని శాంభవి ముద్ర అంటారు ఆ రకంగా చూసినప్పుడు మీ చేత నేను నాకు సూర్యుడు అనుకో సూర్య దర్శనం ఉండదు అక్కడ అప్పుడు సూర్యుడు ఉండడు సూర్య ఉండదు ఇప్పుడు ఏముంటుందంటే అభేదరూపమైన అఖండ సత్తే ఉంటుంది ఖండితముఖ అని సతే అనుభవానికి అలా కాకుండా పరిచ్ఛిన్నంగా సూర్యుడు అని మీరు ఎప్పుడైతే సూర్యుడిని ఎప్పుడైతే దర్శించారో నన్ను నేను చూ నన్ను నేను తెలుసుకుంటూ సూర్యుడిని తెలుసుకోవడం అనేదే ఉంది కాబట్టి భేద దర్శనంలో మీరు సూర్యుడు అనగానే భేదం వచ్చేసింది కదా భేద దర్శనము ఆ విధంగా అదే ఖండనం అక్కడే రెండు ముక్కలు ఏమిటి అటువైపు సూర్యుడు ఇటువైపు నేను సూర్యుడు చూడబడేది నేను చూసేవాడను ఇది గ్రాహ్య గ్రాహక భావం మనం ఈ భావంతో జగత్తునంతని చూస్తూ ఉంటాం ఈ గ్రాహ్య గ్రాహకము డివిజన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈ డివిజన్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇదే యథార్థము అనే అనే దృష్టితో మనం జీవిస్తూ ఉంటాం ఈ గ్రాహ్య గ్రాహక భావమే యథార్థము అని జీవిస్తాం కానీ వాస్తవంలో ఈ గ్రాహ్య గ్రాహక భావం అనేది ఆ అలాపస్పందనము వంటిది ఆ మనస్సు యొక్క స్పందనాన్ని బట్టి అలా వచ్చింది అంటే మనస్సు స్పందిస్తూ నా చేత చూడబడేది సూర్యుడు సూర్యుడిని చూసేవాడిని నేను నేనిక్కడ సూర్యుడు అక్కడ నేనిప్పుడు సూర్యుడు అప్పుడు అంటో నేను సూర్యుడు అనే వస్తుభేదము ఇక్కడ అక్కడ అనేటువంటి దేశభేదము ఇప్పుడు అప్పుడు అనే కాలభేదము ఇవన్నీ కూడా అనుభవానికి ఇదంతా కూడా మనస్సు యొక్క సంచారం మీరు కనుక శాంభవి ముద్ర అనే దాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాము దాన్ని కనుక మీరు కొంచెం అభ్యాసం సూర్యుడి కేసు అలా కళ్ళు తిరిగి చూడకూడదు ఇప్పుడు మాట వరుసకి సూర్యుడు అన్నాను నేను అక్కడి నుంచి నిలబడి అలా సూర్యుడిని చూస్తుంటే మంచిది కాదు చూడకూడదు కళ్ళు చాలా హాని అసలే పెద్ద వయసు చెప్పాలు ఇవి ఇవి ఉంటాయి మైనస్లు ప్లస్లు దీనికి తోడు ఇది కూడా ఒకటి జతపడిందంటే లేనిపోని సమస్య కాబట్టి సూర్యుడి కేసు అలాగా ఇండై డైరెక్ట్గా చూడకూడదు ఇండైరెక్ట్గా చూడాలి అనివే సో చూడబడేది సూ సూర్యుడి కేసు కానీ లేక ఏ వస్తువు కేసైనా మీరు అలా చూసేప్పుడు దీన్ని సూర్యుడితో కాకుండా పుష్పము ఇత్యాదులతో అభ్యాసం చేయొచ్చు లేకపోతే ఏదైనా ఫోటో వాటితో అభ్యాసం చేయచ్చు అలా చూసేప్పుడు వా చూడబడేది చూచేవాడను అనే భేద దృష్టితో కాకుండా కళ్ళు తెరిచి చూస్తున్న అంతర్దృష్టి బహిర్దృష్టి ఏదో ఉంది శ్లోకం అంటే కళ్ళు తెరిచే చూస్తారు కానీ ఎదుర్కొండా ఉన్నది చూడరు మీ లోపలే ఉంటుంది మనసు లోపలే ఫోకస్ లోపల ఉంటుంది ఆ చైతన్యము ఆ కాన్షియస్నెస్ యొక్క ఫోకస్ లోపల ఉంటుంది కానీ కళ్ళు మాత్రం తెరిచి ఉంటుంది అటువంటిప్పుడు అంతర్దృష్టి బహిర్ శ్లోకం గుర్తు రాలేదు ఎక్కడో ఉందో శ్లోకం అంతర్లక్ష్యం బహిర్దృష్టి అంతర్లక్ష్యం బహిర్దృష్టి అంటే మీ ఫోకస్ లోపల ఉండాలి చూపు మాత్రం పైటికుంటుంది అంటే కళ్ళు తెరిచి ఉంటుంది కానీ ఫోకస్ లోపల ఉండాలి నిమేషోన్మేషవర్జిత కళ్ళు మూయడం తెరవడం ఉండకూడదు అలా చూస్తే అప్పుడు మీకు అభేదం అనుభవానికి వస్తుంది భేద భేద దృష్టి ఉండదు అంటే ఈ ఫోటోగ్రెస్ చూస్తున్నాను అనుకోండి ఆ అదిగో కృష్ణుడు అని అంటే నేను వేరు కృష్ణుడు వేరైపోతుంది కృష్ణుడనే కాకుండా ఆ కృష్ణుడనే మాట పక్కన పెట్టి అలాగా దృష్టంతా అంతః కళతో చూస్తున్న దృష్టంతా లోపలే ఉన్నట్లయితే అంతర్ముఖంగానే ఉన్నట్లయితే నేను నా చేత చూడబడే అనే విభాగం అనుభవానికి రాకుండా ఉంటుంది అప్పుడు అఖండమైన చిన్మయ సత్ అనుభవానికి వస్తుంది అంత సింపులే కాబట్టి అదే సత్యం అదే పరమార్థం కానీ ఆ పరమార్థం ఏమవుతుంది ఈ మనస్సు యొక్క స్పందన చేత తప్పు వేయబూడుతూ యొక్క స్పందనయే గ్రాహ్య గ్రాహక రూపంగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇది అలాతశాంతి అనే ప్రకరణం అనే అలాతశాంతి దృష్టాంతం ఇప్పుడు మొదలైంది ఇంతవరకు రాలేదు అలాపశాంతి ఈ శ్లోకంలోనే వచ్చింది చూద్దాము హస్టకారులే ఉంటాను యథాహిలోకే రుజువక్రాది ప్రకారాభాసం అలాపస్పందితం ఉల్కాచలనం అది ఉల్కా ఉల్కా అంటే కొరివి కొరివి ఉల్కా కొరివి అది కొంచెం కదిలినప్పుడు మనకి రుజువు అంటే ఇలా గీత కింద కనపడుతుంది వక్ర వంకరగా కనపడుతుంది దాన్ని ఉంట రుజువు వక్ర ఇవన్నీ రూపాలన్నీ కనపడతాయి కొరివి దెయ్యం అంటారు కొరివి దెయ్యం అంటే దూరంగా ఒక కొరివి ఉంటుంది ఆ కొరివి కదులుతుంది కది ఆ కొరివి చుట్టూ ఏముంటుంది చీకటి కొరివి చుట్టూ చీకటి ఉంటుంది అర్ధరాత్రి పల్లెటూళ్ళలో పూర్వకాలం అమావాస్య నాడు ఈ కొరివిలాగా ఉంటుంది ఆ కొరివి కదిలి కదిలి దాని చుట్టూ చీకటి చుట్టూ చీకటి ఉన్నప్పుడు ఆ చీకటిలో అంతర్భాగంగా ఒక దయ్యం ఒకటి అక్కడ నిలబడి అని చీకటిలో ఏదైనా ఊహ చేయొచ్చుగా ఇప్పుడు చీకటి ఉందండి పశువు ఉండొచ్చు మనిషి ఉండొచ్చు ఏమీ లేకపోవచ్చు కూడా చీకటి అదే కదా సో అక్కడ ఒక దెయ్యంలాగా నిలబడుంది అది కదులుతోంది అక్కడ దెయ్యం నిలపడుందని కదులుతుందని నీకు ఎలా తెలుసు ఆ దెయ్యాన్ని చేతిలో కొరివి ఒకటి ఉంది ఆ కొరివి కదులుతుంది కొరివి కదలడం వరకు ఖాయం అంతవరకు ఒకసారి అది కరెక్ట్ కానీ అది చేతితో పట్టుకుని ఇటువంటి కదిలిపోతుంది అనేది మాత్రం వీడు ఆ కొరివి కూడా ఏమిటంటే ఫాస్ఫారిసెన్స్ అది కూడా ఫాస్ఫారిసెన్సో ఫ్లారిసెన్సో అది అంటే ఈ శ్మశానం దగ్గర ఈ శవాన్ని భస్మం చేసి వస్తారు వీళ్ళు భస్మం చేసి వచ్చేసిన తర్వాత కూడా అంతా బూడిదైపోతుంది అయినా కూడా ఇంకా బోన్స్ లోపల అక్కడ కొంత ఫాస్ఫారిసెంట్ మెటీరియల్ ఉండి అది మెరుస్తూ ఉంటుంది రాత్రిపూట కూడా మెరుస్తుంది అన్ని సందర్భాల్లో అయితే రాలని రూలేమీ లేదు అలా ఆ భస్మం చేసిన దేహం అంటే అలాగే ఉంటుందండి ఈ దేహాన్ని పట్టుకుని ఈ దేహమే నేను అని అలాగే మనం దుఃఖపడుతూ ఉంటాం తప్ప దేహం అనేది ఏముంటుంది బూడిది మిగులుతుంది ఏమీ మిగదు ఆ బూడిదిలో మళ్ళీ ఇలాంటివన్నీ దేహాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడు భంగపాటు చెందక తప్పదు ఇప్పుడు సాయిబాబా అంటే ఏమిటి దేహమా కాదుగా సాయిబాబా ఆయన తత్వం అది బాబా గారు తత్వాన్ని బోధించేవారు ఆయన దేహాన్ని పట్టుకుని వీళ్ళు ఏడుస్తున్నారు తప్ప ఆయన తత్వమే బోధించిన కాబట్టి దేహం అంటే అలాగే ఉంటుంది దేహానికి ఏ దేహానికైనా ఎన్ని అవకరాలు ఎన్ని అవకతవకలు ఉండాలో అన్నీ బాబాగారి దేహానికి కూడా ఉంటాయి ఎందుకంటే దేహము సమానమే దేహంలో తేడా ఏ ఉన్నాయి విధాలు దశవే సో ఈ ఫస్ఫారసెన్స్ ఉంటుంది అది శ్మశానంలో రాత్రి పూట అది మెరుస్తుంది అదిగో కొరివి దెయ్యము అని వీడు ఊహ చేసుకుంటాడు కొరివి లేదు ఏమీ లేదు ఉంటే కథ కింద చెప్పాను నేను ఉల్కా అనే మాటలు చేసేవి అలాగే మీకు మీటియర్స్ కొడతాయి మీటియర్ షవర్స్ వాళ్ళు అనౌన్స్ కూడా చేస్తారు ఈవేళ రాత్రి ఒంటి గంటకి మీటియర్స్ షవర్స్ పడతాయి నన్ను అడిగే రావడం ఏమన్నా స్వామీజీ రాత్రి రెండు గంటలకు మీటియర్స్ షవర్స్ ఉంది చూస్తారా మీరు నేనన్నాను ఇంకా రేపు పొద్దున్న పాఠంగా పక్కన లేదా మీటియర్స్ షవర్స్ చూస్తూ కూర్చుంటే అంత ఓపిక లేదు నాయన నేను పోయి పడుకున్నా సో వాళ్ళందరూ రుజు ఒక గీత పడ్డట్టు ఇలా వందరుగా పిరాబులకు షేప్ వచ్చినట్టు కనపడుతుంది ఆ షేప్సేముండవు అక్కడ ఇంకా జ్యోతి మాత్రమే ఉంటుంది సో ఇది ఇది ఉల్కాచలనము అంటే టార్చ్ విర్లింగ్ అంట ఈ ప్రకాశించేటువంటి మంటని ఇలా తిప్పుతున్నప్పుడు ఒక విశాలమైన సర్కిల్ కింద ఒక వృత్తాకారంగా కనపడుతుంది లేదా ఇలా ఇలా తిప్పుతూ ఉంటే ఒక స్థిరంగా ఒక గీత అక్కడ ఉన్నట్టు కనపడుతుంది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఇలా ఇలా ఇలా అన్నాననుకోండి మీకు గీతలా కనపడదు నేను చేత్తో ఏదో అంటున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే చేయ వేగం లేదు అనమాట అదే మహావేగంగా ఇలా ఇలా అన్నాననుకోండి అప్పుడు ఇంకా మీకేం కనపడదు ఈ గీత కనపడు కాబట్టి ఆ టార్చ్ని విల్ చేసేటువంటి స్పీడ్ని బట్టి ఒక గీత కింద కనపడుతుంది లేక ఒక ఎలిప్టికల్ ఫామ్ కింద కూడా కనపడుతుంది ఇలా వేగంగా తిప్పాల్సి ఉంటుంది ఎలిప్టికల్ ఫామ్స్ కనపడతాయి తర్వాత ఈ జియోకి పైకి వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతుంది కిందకు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది ఎన్ని రూపాలు మీరు కావాలంటే అన్ని రూపాల్లోనూ అది ఒకప్పుడు ఈ రూపాలు చాలా ఉల్లాసకరంగా కూడా ఉంటాయి లేజర్ షో అని అంటారు అవర్స్ అలా కూర్చోపెట్టేసి ఈ లేజర్ దీపాన్ని ఇంటిలో చూపిస్తావు ఎవేవో చూపిస్తాయి లేజర్ షో అని చెప్పి హిస్టరీ అంతా చూపిస్తాయి మేము సోమనాథ్ వెళ్ళినప్పుడు దేవాలయం అయినట్టాల రాత్రిపూట లేజర్ షో చూపించాం ఆ లేజర్ షోలో ఆ మహమ్మద్ గజినీయో గోరియో వాడు సైన్యం తీసుకుని వచ్చి దేవాలయం మీద అటాక్ చేసి ఆ దేవాలయాన్ని కోలగొట్టి అల్లర్ చేసి ఇదంతా కూడా వాడు లేజర్తో చూపిస్తాడు అది అదొక షో రాత్రి తొమ్మిదింటికి అది కూడా చూసాం సోమనాథ్లో అక్కడ లేజర్ తప్పించే ఉన్నది మహమ్మద్ గోదీ గజని ఇవన్నీ మనం ఊహించుకోవడమే అక్కడ ఉండేది లేజర్ కాంతి తప్పించే ఉంది సో ఈ విధంగా రెండు రెండు గంటలు గంటన్నరసేపు ఒక ఉల్లాసకరమైన వినోదకరమైన ఒక దృశ్యాల యొక్క కూడా మీరు ఇదంతా కూడా ఉల్కాచలనమే ఈ ఉల్కాచలనం గురించి ఒకటి రెండు ప్రశ్నలు ఉన్నాయి ఈ కనపడే రూపాలన్నీ కూడా అంటే వృత్తము సరళరేఖ ఇత్యాది రూప రుజువక్ర ఎలిప్టికల్ షేప్ ఈ రూపాలన్నీ కూడా ఇవి ఆ జ్యోతిలో అంతర్గతంగా ఉన్నాయా ఒక ప్రశ్న మీరెప్పుడే సమాధానం చెప్పద్దు అదొక ప్రశ్న ఇవన్నీ ఆ జ్యోతిలో అంతర్గతంగా ఉన్నాయా వాళ్ళు కనపడ్డప్పుడు ఆ జ్యోతి నుంచి అవి బయటకు వచ్చాయా రెండవ ప్రశ్న మూడవది ఒకవేళ అవి జ్యోతి నుంచి బయటకు రాకపోతే మరెక్కడి నుంచైనా అక్కడికి వచ్చి మీకు కనపడ్డాయా ఇది మూడవ ప్రశ్న నాలుగవ ప్రశ్న ఈ తిరగడం మానేసినప్పుడు ఈ తిప్పడం మానేసినప్పుడు ఈ రూపాలన్నీ కనపడడం మానేసాయి కదా మరి అవన్నీ ఆ జ్యోతిలోకి విలీనమైపోయాయా ఐదవ ప్రశ్న అరవది ఒకవేళ జ్యోతిలోకి విలీనం కాకపోతే మరి ఎక్కడికైనా కిటికీలు ఉంచో లేకపోతే తలుపులోంచో అలాలో ఎక్కడికైనా వెళ్ళిపోయాయా ఐదో ప్రశ్న ఇవి ఐదు ప్రశ్నలు సరే ఐదు ఇప్పుడు మీరు ఐదింటికి కలిపి ఒకే సమాధానం చెప్పచ్చు అదేమిటంటే నువ్వు ఇప్పుడు అదిగో వృత్తము అన్నాడు వృత్తము అంటే సర్కిల్ అదిగో వృత్తము అన్నాడు ఇప్పుడు ఈ వృత్తము జ్యోతి నుంచి రాలేదు జ్యోతిలో వాస్తవంగా లేదు బయట నుంచి రాలేదు అది కనపడడం మానేసినప్పుడు ఎక్కడికి పోలేదు మరి ఏమిటండి దాన్ని దాన్ని ఎలాగండి దాన్ని వ్యాఖ్యానం చేయడం ఆ వృత్తాన్ని మీరు చెప్పండి మీ తెలివితేటలు ఉపయోగించి నేను మళ్ళీ చెప్తాను చేరసంగా ఆ వృత్తమైతే కనపడింది అది జ్యోతిలో లేదు వాస్తవంగా జ్యోతిలోంచి రాలేదు అది బయట నుంచి రాలేదు కనపడడం మానేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయినట్టు జ్యోతిలోకి వెళ్ళిపోయినట్టు కాదు మరి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు కాదు మరి ఏమిటండి మాయా అంటే అక్కడ వాస్తవంగా అది లేదు వాస్తవ మీరు చూసిన ఉత్తమ లేదు అక్కడ వాస్తవంగా లేదు ఉన్నదేదో ఉంది అసలు ఏమీ లేదని నేను ఉన్నదేదో ఏమీ లేదంటే శూన్యవరి ఉన్నదేదో ఉంది అంటే అద్వైతం కాదు రెండు ఉన్నాయి అంటే ద్వైతుడు గ్రాహ్య గ్రాహక రెండు ఉన్నాయని ఎవడైతే అంటాడో వాడు ద్వై ఈ ద్వైతుల్ని రెండు మూడు మొట్టికాయలు వేసి కూర్చోబెట్టి వాళ్ళ చేత తత్వబోధ ఆత్మబోధ చదివిస్తే వాళ్ళు ఏమైనా బాగుపడతారేమో నాకు అనిపిస్తుంది కానీ మరి వాళ్ళ వాళ్ళు అలా ఎలా చదివిస్తాం మనమే శాసనం చేసి ఇదే అంటే ఎలా ఉంటారు ఏమి సందర్భములు అంత గాలి కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి ఇస్తూ ఉంటాం ఏమి విషయమే ఉండదు గ్రాహ్య గ్రాహక భావం అనేది ఈ విధంగా అనుభవానికి వస్తున్నప్పటికీ అది వాస్తవము కాదు ఈ అలాత స్పందనలో ఉన్నాయి కదా ఇప్పుడు అలా ఈ అలాతమే అంతా అలాతమే క్లాస్ ఆఫ్టర్ క్లాస్ తిప్పుతున్నప్పుడు మీకు ఏ రూపాలు అవి వాస్తవానికి చాలా దూ బహుదూరము అంటే వాటిలో వాస్తవికత ఏమీ లేదు వాస్తవికత ఏక యథార్థత సుదూరము చాలా దూరం అట్లు ఏమీ వాస్తవికత ఉండదు కనబడమే కానీ అలా తిప్పడం మానేస్తే అవన్నీ కూడా కనబడడం మానేస్తాం ఇదంతా కూడా ఈ మైండ్ అండ్ సెన్సెస్ కలిసి ప్లే చేసేటువంటి ఒకనొక ట్రిక్ అది ఇట్స్ నథింగ్ మోర్ దాన్ గ్రాహ్య గ్రాహక భావము దీని మీద వెనకనా ఒప్పుకుంటే స్వామి అభేదానంద రామకృష్ణ సేవ రామకృష్ణ స్వామి అభేదానంద స్వామి వివేకానంద కాంటెంపరీ వివేకానంద అమెరికా వెళ్ళి అక్కడ క్లాస్ చేసే అని చెప్పి ఆయన మరి ఇండియా రావాలి కదా అమెరికాలోనే కూర్చోళ్ళు లేదు కదా ఇండియా రామకృష్ణపురమహంస ఆయన ఆరోగ్యం ఇదే ఆ టైంలో అప్పుడు ఆయన ఏం చేశారంటే అభేదానంద్ అని పిలిపించారు పిలిపించేమో నువ్వు ఇక్కడ ఉండి వీళ్ళందరికీ వేదాంతం చెప్తూ ఉండు నేను ఇండియా పోతున్నానని ఆయన షిప్ ఎక్కి ఇండియా వచ్చేశాను షాంఘై వెళ్ళి కడిగి వచ్చేశారు మళ్ళీ హీ డి నాట్ రిటర్న్ టు అమెరికా అప్పటికే ఆయన పెద్ద వయసు యాభై ఏళ్ళు దాకింది ఇంకా ముప్పై తొమ్మిది ఏళ్ళు యాభై ఏళ్ళు నాకు గుర్తు లేదు సో వాటెవర్ ఇంకా ఆయన మళ్ళీ అమెరికాకి వెళ్ళలేదు వెళ్దామని అనుకున్నారు కానీ వెళ్ళలేదు అభేదానందని అక్కడ ఉండమని పురమాయించారు కనుక ఆయన అక్కడే ఉండిపోయారు ఇంకా మళ్ళీ ఆయన ఇండియాకి రాలేదు ఆయన టీచింగ్స్ అన్నీ అమెరికాలోనే అభేదానంద వివేకానందుతో సమానమైనటువంటి స్థాయి ఉత్సాహపరిచే విధంగా మాట్లాడతారు అదేదాన జోసు తక్కువ పాఠమే శాస్త్ర పాఠమే బాగా ఈ గ్రాహ్య గ్రాహక భేదం అనేది ఏదైతే ఉన్నదో అది మనం ఆ ఊహించుకోవడానికి అలవాటు పడి ఉంటాం కనుక అది సత్యమని మనం కానీ మీరు ఊహించుకుంటున్నది ఏమీ సత్యం కాదు ఉదాహరణకి బయట ఒకటి ఉన్నది ఆ ఉన్నదాని మీరు చూసి దానికి పుష్పము అని మీరు పేరు పెట్టారు అంతే కదా మీరు చూడాలి కదా చూసి ఇదిగో పువ్వు అని మీరు అనాలి లేకపోతే పువ్వు ఇదిగో నేను పువ్వును అంటుందా అందరు మనిషి చూసి ఇదిగో పుష్పము అని వీడు చెప్పాలి అంటే ఏమిటి వీడు చూసిందాని పేరు పుష్పము అయితే వీడు చూసిందేమిటి వీడు చూసిందేమిటి బయట ఉన్నదాని మీరు ఎప్పుడు చూడలేరు వందేళ్ళు జీవించినా ఎనభై ఏళ్ళు జీవించినా వందేళ్ళు జీవించినా మీరు బయట ఉన్నదాని చూడటం అనేదే సంభవం కాదు ఎందుకంటే ఆ బయట ఏముంది ఒక కాంతి ఫ్రీక్వెన్సీ ఉన్నది ఒక వైబ్రేషన్ లైట్ వైబ్రేషన్ ఉంది బయట ఏమంటే ఆ లైట్ వైబ్రేషను కళ్ళ మీద పడి ఒక ఆప్టికల్ వైబ్రేషన్ సృష్టిస్తుంది లైట్ వైబ్రేషన్కి రెస్పాండ్ బయట ఉన్నది లైట్ వైబ్రేషన్ దాని కారణంగా ఆప్టికల్ వైబ్రేషన్ నెర్వ్ నెర్వ్ కరెంట్ వైబ్రేషన్ ఆప్టికల్ నెర్వ్ కరెంట్ వైబ్రేషన్ ఒకటి లోపల సృష్టింపబడుతుంది ఆ నెర్వ కరెంట్ వైబ్రేషన్స్ని బ్రెయిన్ తోటి మీరు చూస్తారు దాన్నే చూస్తారు మీరు యూ సెన్సేషన్ యూ డినాట్ ఆబ్జెక్ట్ అండ్ ఆల్ దాట్ మీరు పెరిసీ చేసి మీరు అనుభవానికి మీ అనుభవానికి వచ్చినటువంటి ఆ వైబ్రేషను దానికి మీరు అలవాటు ప్రకారంగా పేరు పెట్టుకుంటారు కాబట్టి ఈ పుష్పం అనేది మనస్సులో అనుభవానికి వచ్చిన వైబ్రేషన్కి మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు బయట ఉన్నది పుష్పము కాదు కానీ అది బయట ఉన్నట్టుగా చూడ్డానికి మనం అలవాటు పడి పైగా నేనే పుష్పం అంటలేదు పక్కన ఉన్నవాడు కూడా అది పుష్పం వింటున్నాడు వీడికి వాడు సాక్షి చోర్కా గవాహీ చోర్ సో ఒక మూర్ఖుడికి ఇంకొక మూర్ఖుడు సాక్షి ఒక అజ్ఞానికి ఇంకొక అజ్ఞాని సాక్షి కాబట్టి బయటన్న వస్తువుని ఎప్పుడు ఏనాడు మనం చూడడం అనేది సంభవమే కాదు అలాగే శబ్దము వినడం కూడా బయట ఏముందో దాన్ని మీరు వినలేరు బయట వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషను కర్ణభేరిపై పడి లోపల మళ్ళీ నెర్వ్ రూపంగా ఓ వైబ్రేషను సృష్టించబడుతుంది ఆ వైబ్రేషన్ని మీరు మనస్సుతోటి విని ఇది ఫలానా శబ్దము అనే అలవాటుని బట్టి మీరు నిశ్చయించుంటారు అలవాటుని బట్టి కాబట్టి గ్రాహ్య గ్రాహక భేదమును దర్శించుటకు మనం అభ్యాసంలో ఉంటాం ఆ విధంగా మనం అలవాటు పడి కాబట్టి అదే సత్యము అని వాస్తవంలో ఈ భేదము గ్రాహ్య గ్రాహక భేదము సత్యము కాదు అది కనపడిందే తప్ప సత్యము కాదు ఇంతవరకు యథాయి అంటే ఉల్కాచలనం యథా దృష్టాంతం తథా గ్రహణ గ్రాహకాభాసం విషయ విషయాభాసమిర్థి ఎలా అయితే ఉలా ఉలుక కదిలి రుజువక్రాది రూపములు దర్శనానికి వస్తున్నాయో అదేవిధంగా మనస్సు యొక్క స్పందన కారణంగా విజ్ఞాన స్పందన అంటే కాన్షియస్నెస్ ఆ తెలివి విజ్ఞానం అంటే తెలివి అంటే ఏ తెలివిచే మీరు చూస్తున్నారో వింటున్నారో ఆఘ్రానిస్తున్నారో మననం చేస్తున్నారో వీటన్నిటికీ మూలంలో ఉన్న తెలివి ఆ తెలివి దానికి విజ్ఞానం పేరు ఎరుక తెలివి ఆ తెలివి యొక్క స్పందనము ఆ తెలివి అందరి స్పందనము ఆ వైబ్రేషన్ ఆ స్పందనం కారణంగానే మీకు గ్రహణ గ్రా గ్రాహక అంటే చూచుతా చూచువాడు చూడబడేది గ్రహణ అంటే చూచుతా గ్రాహక అంటే చూచేవాడు చూచేవాడు చూచుతా ఉంటే చూడబడేది గ్రాహ్యము అని కూడా పెట్టుకోండి అదే సింపుల్గా విషయి విషయ ఆభాసం విషయి తెలివివాడు విషయ తెలియబడేది ఆ విధంగా ఆ భేదం మీకు కనపడుతూ ఉంటుంది అంటే ఏమిటనమాట ఆ తెలివి అంటే శుద్ధమైన చైతన్యం ఏది గలదో అది ఏ ఆ ఉల్క వంటిది ఎటువంటి ఉల్క కదలకుండా ఉన్న ఉల్క కదలకుండా ఏ జ్యోతి కలదో ఈ ఎరుక శుద్ధ చైతన్యము ఆ జ్యోతి వంటిది కదలని జ్యోతి వంటిది కదలాలండి కదిలినప్పుడే మీకు విషయి విషయ అనే భేదము అనుభవానికి అది కదలడం మానేస్తే భేదం అనుభవానికి రానే రాదు కదలన కదలని స్థితి ఆ ఉరుక కదలని స్థితిని శుద్ధ చైతన్యంతో మనం పోల్చుకోవచ్చు ఎప్పుడైతే ఆ ఎరుక ఆ శుద్ధమైన చైతన్యం నిశ్చలంగా ఉంటుందో అప్పుడు మనకి అనేకములైన నామరూపాలు ఏవి కూడా అనుభవానికి రావు అంటే నామరూపములతో నిండిన ఈ జగత్త అనుభవానికి రాదు మీరు కళ్ళు మూసుకుని మనస్సును నిశ్చలంగా పెట్టుకున్నా అదే పరిస్థితి శుద్ధ చైతన్యమే మిగిలింటుంది జగత్ అనుభవానికి రాదు మీరు కళ్ళు తెరిచి కూడా శాంభవీ ముద్రను మీరు అభ్యాసం చేసి కళ్ళు తెరిచేడే కానీ బయట ఉన్నదాన్ని చూడడం కళ్ళు తెలుస్తాడు బయట ఉన్నదాన్ని చూడడం కళ్ళు ముయ్యడు మళ్ళీ కను రెప్పపాటు లేకుండా చూసుకోవడం అంటే అభ్యాసం కోసం ఎందుకంటే రెప్పపాటు వేస్తుంటే మళ్ళీ డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది విషయం అర్థం కాదు కాబట్టి కను రెప్పపాటు లేకుండా ఎదురుకుండా ఉన్నదాన్ని చూడకుండా లోపలే దృష్టి పెట్టుకుని కళ్ళు తెరిచి లోపలే దృష్టి పెట్టి ఉండాలి అప్పుడు మీకేమనుభవానికి వస్తుందండి శుద్ధ చైతన్యం అనుభవానికి వస్తుంది దాంతో జగత్ అనుభవానికి రాదు నేను చూసేవాడను ఇదిగో ఈ పదార్థము నా చేతి తోడ్పడుతోంది అనే భేద అనుభవానికి రాదు శుద్ధ చైతన్యం అనుభవానికి వస్తుంది కాబట్టి ఈ శుద్ధ ఆత్మ చైతన్యము కదలికలేని ఉల్కవంటిది కదిలిన ఉల్కయం రుజువు వక్ర మొదలైన రూపములు ఎలా అయితే ఆ చైతన్యమునందు వచ్చే కదలిక కారణంగా ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా కనబడుతోంది అయితే ఆ కదలిక ఇప్పుడు మీకు దృష్టాంతం కోసం ఇలా తిప్పితే రెండో మూడో బొమ్మలు కనపడతాయి అదే మీకు ఒక మెషీన్ పెట్టి ఆ మెషీన్కి కంప్యూటర్ డిజైన్ కూడా జత చేసి ఒక సాఫ్ట్వేర్ జత చేసి ఆ సాఫ్ట్వేర్లో మీరు థౌజండ్ ఫామ్స్ లోడ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఆ మెషీన్ ఆ ఊక తిరిగి ఆ థౌజండ్ ఫామ్స్ మీకు కనపడతాయి సినిమా అంటే అంటే కదండి డిజిటల్ హై డెఫినేషన్ డిజిటల్ పిక్చర్ ఇది సినిమా అంటే ఇలా ఫిల్ములు ఇలా తెలియపోతే దానికి ముళ్ళు పెట్టుకుంటూ ఉండాలి అదేం లేదు డిజిటల్ థియేటర్స్ డిజి అంటే ఉంటుంది ఓ చిన్న సీడీ ఉంటుంది ఆ సీడీ దాంట్లో పెట్టడము ఆన్ చేయటము ఉంటాయి ఉంటా డిజిటల్ ఆధునికమైన సినిమా హాల్స్ అమెరికాలో డిజిటల్ సినిమా హాల్స్ వచ్చేసే సర్వత్రా ఇక్కడ వీళ్ళు ఏమైనా నడుస్తున్నారో నాకు తెలియదు నాకు అక్కడ నాకు ఏవో కొత్త తెలుస్తూ ఎందుకంటే ఇక్కడ నేను తలుపు దేశంలో ఒకరో అక్కడ కొంచెం ఇటువంటి ఎందుకంటే అక్కడ ఇన్హిబిషన్స్ ఉండవు నో ఇన్హిబిషన్ మీ జోలికి ఎవటర్వాడు మీ దారి మీరు ఒకసారి ఇలా చూసి ఎవరు వేయడం ఎక్కువ మళ్ళీ తలపై వాళ్ళు లేదు తగ్గదు అక్కడ మనహాటంతా మీరే ఇటు నుంచి అటు అటు ఇటు తిరగచ్చు ఎవడు కాదని వాడు ఇక్కడ అన్ని ఇన్హిబిషన్సే ఇక్కడ మంచి ఇన్హిబిషన్స్ అంటే ఈ వేషాన్ని బట్టి ఇన్హిబిషన్స్ వస్తాయి అనివే సో ఈ ఒక మెషీన్లో మీరు ఒక థౌజండ్ ఫార్మ్స్ లోడ్ చేసి ఆ జ్యోతికి ఒక ఒక ఉకలాట దాన్ని పెట్టి దాని స్పందనని ఈ థౌజండ్ ఫార్మ్స్ లాగా రావాలి అని మీరు స్వీచ్ ఆన్ చేస్తే టాక టాక టాక థౌజండ్ ఫార్మ్స్ కనుక ఈ థౌజండ్ ఫార్మ్స్ ఎక్కడి నుంచి ఒకే ఉక నుంచి వచ్చాయి అదేవిధంగా ఒకే చైతన్యము అలా స్పందించి స్పందించి స్పందించి సుఖము దుఃఖము ధర్మము అధర్మము తర్వాత ఎండ వేడి నా వాళ్ళు వాళ్ళు ఎన్ని ద్వంద్వాలు మీకు జగత్తులో అనుభవానికి వస్తాయి ఈ మొత్తం వెరైటీ అంతా కూడా మీకు ఆ స్పందన వల్ల మాత్రమే భాషిస్తోంది కాబట్టి ఈ ఈ దర్శన ఈ అనుభవాలన్నిటి నేను సూర్యుడిని చూస్తున్నాను పుష్పాన్ని చూస్తున్నాను మిత్రుల్ని చూస్తున్నాను శత్రువును చూస్తున్నాను ప్రతిసారి ప్రతిసారి నేను ఉంటాను సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ ఉంటాడు సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేకుండా ఎదురుకుండా వస్తువును చూడడం అనేది ఉండదు సో ఈ రకమైన గ్రాహ్య గ్రాహక భేదం ఎంతైతే మనం ఒక రోజులో గంట నిమిష ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నామో ఈ భేదమంతా కూడా ఆ విజ్ఞానం యొక్క స్పందన మాత్రమే అంతకంటే ఇంకేమీ లేదు అంటే మీరు శత్రువన్నా మిత్రుడన్నా సుఖమన్నా దుఃఖమన్నా నా వాళ్ళన్నా అంతా కూడా ఇదో ఇక్కడ ఉందనమాట పూజ స్వామిజీ అంటూ ఉంటారు మొత్తం ఈ సంసారం అంతా కూడా ఇది చూడు ఈ రెండు వేలు ఇలా పెట్టుకో ఈ రెండు మధ్యలో ఉంది దానికి ఏదో కొంత డిస్టెన్స్ కూడా చెప్పారు మూడు అంగుళాలో నాకు గుర్తు నాకు ఆయన చెప్తారు బాగా చెప్తారు సో ఈ మూడు అంగుళాల మధ్యలో ఈ రెండు వేల మధ్యనే మూడు అంగుళాలో నాలుగు అంగుళాలో ఉంటుందిగా మీ మొత్తం చదువు అవుతారో అంతా కూడా ఈ నాలుగైడాల్లోనే ఉంది రెండు వేల మధ్యలో ఉంది అంటే ఆ విజ్ఞాన స్పందనంటే అంతకు తప్ప ఇంక లేదు ఈ ఈ అనుభవాల మిత్రుని యొక్క అనుభవం శత్రువు యొక్క అనుభవం సుఖానుభవం దుఃఖానుభవం ఈ అనుభవములన్నిటి యొక్క సార తత్వము ఆ శుద్ధ చైతన్యం మాత్రమే అయితే మరి ఈ అనుభవాలన్నీ ఈ భేదములు అనుభవంలో భేదముంటుంది సుఖము నేను సుఖీ సుఖము నేను సుఖాన్ని పొందుతున్నాను నేను దుఃఖాన్ని పొందుతున్నాను ఇచ్చి గ్రాహ్య గ్రాహక భేదంతో కూడిన ఈ అనుభవములన్నీ కూడా వాస్తవంగా ఆ శుద్ధ చైతన్యంలో ఉండి కనబడుతున్నాయా అబ్బే ఉండి కనబడటం లేదండి లేకున్ననూ కనబడుతున్నది ఉండి కనపడడం కాదు లేకున్ననూ కనబడుతున్నది కాబట్టి ఇదంతా కూడా తర్వాత ఇంకొకటి మీకు ఈ పాఠం ఇలాగే ఉంటుంది మీకేం కొత్త కాదు ఇప్పుడు ఈ జ్యోతి ఉందనుకోండి ఈ జ్యోతిలో మీకు రుజువు కానీ వక్రా కానీ ఏం కనపడుతున్నాయో కనపడాలి ఇప్పుడు కనపడుతుంది మోషన్ చలన చలనం ఉండాలి చలనం లేకపోతే లేదు చలనం ఉంటే కనపడుతుంది చలనం ఇప్పుడు చలనం లేదు ఏమీ కనపడదు ఇప్పుడు చలనం వచ్చింది కదా ఇదే పరిస్థితి అండి మీకు నిశ్చలంగా ఉన్నప్పుడు సుఖం ఉండదు దుఃఖం ఉండదు శత్రువు ఉండదు మిత్రులు ఉండదు నిశ్చలంగా ఉన్నప్పుడు చలనం ప్రారంభం కావాలి అంటే నేను అంటూ ఉంటాను స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగేసి అప్పుడు కుర్చీలో కూర్చుని ఇంకా చలనం ప్రారంభమైతే మీకు మొత్తం వెరైటీ అంతా అనుభవానికి వస్తుంది సుఖం దాని తర్వాత దుఃఖం మళ్ళీ సుఖం మళ్ళీ దుఃఖం ఈ అనుభవాలన్నీ వేదాంతరంగ ఒకటి వస్తూ ఉంటాయి ఈ బ్రేక్ఫాస్ట్ కాఫీ అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్ పట్టుకుని ఈ ప్రపంచం అంతా ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుందని మీరు అప్పుడు అనుభవానికి ఎందుకంటే చలనానికి కూడా ఓపిక ఉండాలి కొంచెం బ్రేక్ఫాస్ట్ కాఫీ అయిపోతే చలనం ప్రారంభమైంది బలంగా దృఢంగా ప్రారంభమైంది కారణమైతే అప్పుడు అన్ని అనుభవాలు వస్తుంది కనుక ఈ చలనము నాకే మాయాశక్తి అని ఆ శుద్ధ చేయక శర్మగారు వెళ్ళారండి బాగున్నారా ఆ శుద్ధ ఇక్కడ కూర్చి ఉన్నట్టుంది ఆ శుద్ధ చైతన్యంలో ఈ సంసారమంతా అనుభవానికి వస్తోంది ఎందువల్ల చలనము వలన ఆ చలనము అంటే మాయాశక్తి అని పేరు శివశక్తి అంటే ఆ శివుని ఎందు చలనము వస్తే సంసారం శివుని ఎందు చలనం రాలేదనుకోండి సంసారం లేదేం లేదు చాంభవి ముద్ర చలనం లేకపోతే సంసారం లేదు చలనం ఉంటేనే సంసారం అది చేతనే మనం ఊరికే ఆలోచించి ఆలోచించి ఆలోచించి రోగం తెచ్చుకుంటాము దుఃఖాన్ని పొందుతాము కలహాలు తెచ్చుకుంటాము అన్నీ ఆలోచించి ఆలోచించి తెచ్చుకుంటాము అయితే ఆలోచించడం మానస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటే అవుతాయి చేసి అంటే సర్వాత్మలా ఆలోచించడం మన ఎక్కర్లేదు నడవాలంటే ఆలోచించాలి భోజనం చేయాలంటే ఆలోచించాలి అవసరమైన మేరకు మనస్సును వినియోగించవచ్చు అది మించి ఊహ చేసి చేసి చేసి మనం సమస్యని సృష్టించుకుంటాం మీరు ఊహ చేయడం మానేస్తే సమస్య లేనే లేదు కాబట్టి కేవలము మీరు ఏదైతే సంసారము సమస్య సుఖము దుఃఖము అని అనుకుంటున్నారో కూడా ఊహాజనితము మాత్రం మీరు కొరివి దెయ్యం ఉంటాడు చూడండి కొరివి కాంతి ఉన్నదండి దెయ్యం లేదేం లేదు కాంతి ఉన్నది